ేష్ఠరాజం బ్రహస్పతూటి సీతసాదనం శ్రీమాంగణాధిపత సశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతా వందే గురు పరంపరా నమస్కృతరైవ నరోం దీం సరస్వతీ వ్యాసం తమ జయముదీరే శ్రీభగవానువాచో్యానన్వశోచస్వం విజ్ఞావాదాచ భాషసే గతూ నగతూచ నాను సోచంతి పండితా ఇక్కడి నుంచి గీత ఉపదేశం ప్రారంభం ఇంతవరకు ఇంకే పూర్వరంగా ఉంటారు చూడండి ఇప్పుడు సంగీత కచేరీ ప్రారంభమైందంటే సంగీత కచేరీ అంటే ఆయన పాఠం ప్రారంభించినప్పటి నుంచే ప్రారంభం గీత కథ అందుకోసం వల్ల అద్ద ఇంతకుముందు ఉరికే పరిచయాలు చేయటం ఈయన మంచి విద్వాంసు నుండి బాగా పడతారు ఈయనకిన్ని కచేరీలు చేస్తారు ఈ రకం సమాచారం ఎవరో చెప్తారు అదంతా కూడా సంగీత కచేరీలో భాగమా అంటే బహిరంగంగా ఉంటూ భాగం అవుతుంది అంతరంగం కాదు అంతరంగము ఆయన పాఠం ప్రారంభించినప్పటి నుంచే అదేవిధంగా ఇక్కడ కూడా శోచ్యానందోచస్వం దగ్గర నుంచే గీత యొక్క ఉపదేశం ఆరంభము ఒక అభిప్రాయం శంకర భగవత్పాదలు అలాగ దాన్ని వ్యాఖ్యానం చేశారు అయితే శ్రీమద్ రామానుజాచార్యులు ఏం చేశారంటే సో శరణాగతి దగ్గర నుంచి గీత ప్రారంభం అని ఓకే అభిప్రాయ భేదం పెద్ద పెద్ద భేదం కూడా కాదు సో అర్జునుడు అంటాడు సో శిష్య స్నేహం షాధి ప్రపన్నం అని అంటాడు రామానుజాచార్యులకి ప్రపన్నం అంటే ఆయనకి చాలా ప్రీతి అందుకోసం అక్కడి నుంచి గీత ఆరంభమైంది అని వారు శంకరుడు సరే అవర్ణలాంటి పెట్టి ఉపదేశం ఇక్కడ ఆరంభమైంది అని శంకర్ బాలకంగా అతను తేలక్కే ఉన్నాడంటే అసలు ఇవేమీ కాదు క్లైబ్యం ఆస్మగమపార్థ నైతత్వ ఉపబ్యత అని ముందు ప్రారంభించాడు చూడండి ముందు కోప్పడ్డాడు ఆయన పెప్ టాక్ రెండు శ్లోకాల్లో ఉంది అక్కడ ఆరంభమైంది గీత ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యోద్యమము అవి నడిపి ఆ ఉత్సాహంతో ఆయన ఉండేవారు కాబట్టి అక్కడ ఆరంభమైంది గీత అని బాలగంగాధర తిలక్ అభిప్రాయపడ్డా జ్ఞాన జ్ఞానదేవుడని ఒక ఆయన జ్ఞానేశ్వరి అయిన గీతకు వ్యాఖ్యానం అసలు చాలా గొప్ప వ్యాఖ్యానం ఆయన కూడా శంకరుడు యొక్క అభిప్రాయాన్ని ఆయన అభివ్యక్తం చేశారు ఇలా అనేక మంది అనేక వ్యక్తం చేస్తారు వస్తు కానీ మనమైతే సంప్రదాయంలో ఎక్కడి నుంచి గీత ఆరంభము అని టేకప్ చేస్తాం ఎందుకంటే శ్రీ భగవాను చెప్పి ప్రారంభం యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏదైతే ఉన్నదో దానికి అతీతంగా అసలు మానవుని జీవితంలో శోకం అనగానేమి అది ఎందుకు వచ్చింది అది ఎలా పోతుంది ఈ సమాచారం అంతా కూడా ఇక్కడి నుంచి ఆరంభం ఇది అశోక పేరు ఈ మాట మీకు నేను మనవి చేశాను ఎందుకంటే ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే రహస్య విజ్ఞానము అర్థం ఉపనిషత్తు శబ్దానికి అర్థం అంటే రహస్య విజ్ఞానము అంటే ఉరికే మామూలుగా పది మందిలో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 ప్రజలకి సామాన్య జనానికి కథల మీద ప్రేమ ఉంటుంది కథలు అలా రొమాంటిక్గా ఉంటాయి సో వాటితో ఉత్సాహంగా ఆ కథలతోటి కాలక్షేపం అయిపోతూ ఉంటుంది ఉపనిషత్తు అంటే రహస్య విజ్ఞానము రహస్య విజ్ఞానము అంటే అది ఉంటుంది మార్కెట్ ఇట్ ఈస్ దేర్ ఆల్ ఎరౌండ్ బట్ నోబడి సీమ్స్ టు నో ఇట్ దాన్ని ఉపనిషత్తు అంటారు ఇది ఎలాగంటే పెద్ద బ్యానర్ మీద ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని రాసి మన ఈ సెంటర్లో కట్టారనుకోండి స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఉపనిషత్వం ఉండదు అది ఉపనిషత్తే అది ఎందుకంటే అందరూ చదువుతారు ఈక్వల్ డైమిసీ స్కేర్ ఎవరికి అది అర్థం అయ్యే మాట కాదు ఎవడో ఒకడికి అర్థం ఇక్కడ బ్యానర్ ఈక్వల్ డెమిసిస్కేర్ కట్టారు ఐన్స్టీన్ అంటే ఎంత ప్రేమ చాలా గొప్ప విషయాన్ని వీళ్ళు బ్యానర్ పెట్టారే అని ఎవడో ఒకడు అప్రిషియేట్ చేస్తారు దాన్ని ఉపనిషత్తు సో ఇది అశోక ఉపనిషత్ అనేది జీవితంలో ఉంది ఈ శోకోపాయమే చూడండి శోకం అనేది కనుక లేకపోతే అసలు ఈ సంసారంలో మీకు ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఏవీ ఉండవు సినిమాలు ఉండవు తర్వాత శోక నివారణోపాయాలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అది ఏమీ లేకుండా అయిపోతుంది ఎందుకంటే మానవుడు ఒక ఎస్కేప్ తనకు ఉండేటువంటి ఈ నిత్య జీవితం ఈ సంసార దుఃఖం నుంచి ఎస్కేప్ అవటం కోసమే ఇవన్నీ ఉంటాడు మనిషి ఆ వంటరితనాన్ని భరించలేక వివాహం ఆడతాడు వివాహంలో మళ్ళీ ఇద్దరూ కలిసి కొంతకాలం జీవించేపటికి ఏదో ఒక వెలితి కనపడుతుంది మళ్ళీ కలిసి జీవించడంలో పూర్ణమైన హ్యాపీనెస్ ఉండదు కాబట్టి సంతానాన్ని పొందుతారు సో ఈ విధంగా ఇట్ కంటిన్యూస్ మనిషి హీస్ పెర్మనెంట్లీ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది డ్రెడ్జరీ ఆఫ్ డే టు డే లైఫ్ ఈ ఎస్కేప్కి భాగంగానే ఈ కళలని ఇవని అవని తర్వాత డ్రామాస్ అని నాటకాలు సంగీతము ఇవన్నీ కూడా సంసార దుఃఖం నుంచి దగ్గ కొంత ఫ్రీడమ్ అని ఇస్తాయి తాత్కాలికంగా తర్వాత ధనాన్ని సంపాదించేది కూడా శోకం నుంచి నివృత్తి కోసమే శోకం నుంచి నివృత్తి కలుగుతుందని ఆ విధంగా మానవుడు ధనాన్ని సంపాదిస్తారు ధనాన్ని ఎంత పోగేసినా అదేమీ వర్కౌట్ కాదు ఏవో కంఫర్ట్స్ పోగుపడతాయి తప్పిస్తే మౌలికంగా శోక నివారణ జరగదు శోకం అలాగా కంటిన్యూ అవుతూనే శోకం అంటే ఒక వెలితి దుఃఖము ఫీలింగ్ ఆఫ్ ఇన్డెక్వసీ ఇన్కంప్లీట్నెస్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం సంపాదిస్తాడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం ఉంది కదా అని శోకం ఏమి విడిచిపెట్టదు అధికారంలో ఉన్న వాళ్ళని శోకం పీడిస్తూ సో ఈ విధంగా మానవుల మాత్రమే శోకము జీవితంలో ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది ఇది ఒక అభిప్రాయం అయితే శోకానికి హేతువేమిటో తెలిస్తే శోక నివారణ మనకి అవగతానికి అవుతుంది హేతువు తెలియాలి కారణం ఏమిటో తెలిస్తే కార్యాన్ని దాన్ని నివారణ చేయవచ్చు డయాగ్నాసిస్ సో శోకాన్ని డయాగ్నై శోక హేతువుని ఎలాగైతే రోగ నిదానము అనారోగ్యం ఏదైనా చేసినప్పుడు దీనికి హేతు ఏమిటి తెలిస్తే కానీ అనారోగ్యము నివారించటం కుదర ఒక జ్వరం వచ్చేది ఏమిటో తెలిసేది కదా ఆ జ్వరం వీళ్ళు టెస్టులు చేశారు ఎన్ని టెస్టులు చేసినా ఆ జ్వరం ఎందుకు వస్తుందో కనిపెట్టలేదు మామూలుగా మన డాక్టర్లు అయితే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఓ యాంటీమలేరియల్ ఇంజక్షన్ ఒకటిచ్చేస్తాడు ఎందుకంటే మలేరియా అయితే తగ్గిపోతుంది తర్వాత ఇది ఒక రొటీన్ తర్వాత ఈ పూర్వం ఇంకా ఏవో ఇంకా టెస్ట్ చేసి అంత చేయరు ఏవో కొన్ని యాంటీ బ్యాక్టీరియల్స్ స్టాండర్డ్ వైడ్ రేంజ్ యాంటీబయాటిక్స్ ఏవో ఉంటాయి అవి ప్రిస్క్రైబ్ చేసి పారేయడం అవి మింగేస్తే తగ్గిపోతుంది ఇవి ఇంక ఈ ట్రయల్స్ ఏమీ వర్కౌట్ కాకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ లేకపోతే కల్చర్ టెస్ట్ అది మొదలెడతారు అట్ అవన్నీ చేసినా కూడా జ్వరం తగ్గలేదు ఎన్ని మందులు ఉన్నా ఎన్ని వాడినా తగ్గలేదు కల్చర్లు చేస్తే ఆ కల్చర్లో బ్యాక్టీరియా బయటపడలేదు ఏమిటో సెటిల్ కాలేదు అప్పుడు ఆఖరికి ఆయన ఎక్కడికో అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి మన ఏరియాలో ఎక్కడా లేని బ్యాక్టీరియా అమెరికా స్పెషల్ బ్యాక్టీరియా ఒకటి ఆయనకు ఉందని ఆ కారణంగా ఆయనకు అనారోగ్య వస్తువులు తెలియవాళ్ళు గుర్తుపట్టి దానికి ఉపయోగించే ఒక స్పెషల్ యాంటీ బ్యాక్టీరియల్ ఒకటి ఉంది లేటెస్ట్ అది వాడి తగ్గి సో ఈ విధంగా మీరు రోగ నిదానము డయాగ్నాసిస్ తెలిస్తే అప్పుడు దానికి ఉపాయాన్ని ఇలా వచ్చేయమ్మా ప్లీజ్ కమ్ యూ కెన్ సిట్ హియర్ యూ కెన్ యూ కెన్ సిట్ దర్ యూ యూ కెన్ సిట్ దేట్ ప్లీజ్ బీ కంఫర్టబుల్ సో శోక ఉపా శోక నివారణ మనకి సిద్ధించాలి అంటే శోకహేతువు ఏమి అని తెలియాలి లోకంలో శోకహేతువుని నిదానం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక ఈ కారణంగా నీకు శోకం కలుగుతోంది అని చెప్తారు ఇప్పుడు ఎకనామిక్ పీపుల్ ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ని కను కలిసారనుకోండి మీరు ఆయన ఏమని చెప్తారంటే మీరు ఎల్ఐసి పాలసీ చేయలేదు కారణంగానే మీ జీవితంలో శోకం ఉంది అని చెప్తారు నేను మొన్న బోర్డు మీద చూశాను సొలిసిటేషన్ ఈజ్ యాక్సెప్టబుల్ అని అడుగున రాసి ఉంది ఎల్ఐసి పాలసీకి ఎందుకంటే ఈ సొలిసిటేషన్ అనేప్పుడు కొంతమంది చికాకు పడతారేమో మీరు అలా హక్కు లేదు ఎల్ఐసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సొలిసిట్ చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది దే టేక్ కేర్ అండ్ నోటీస్ బోర్డు మీద ఉంది సో ఆ ఏజెంట్లు ఏమని మీరు పాలసీ తీసుకోలేదు అందుకోసమే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు మీరు పాలసీ తీసేసుకుంటే జీవితం నందనవనం అయిపోతుంది ఆ పాలసీలు కూడా జీవన్ ఆనంద్ అని పాలసీ పేరేది అని ఈ విధంగా ఎవడి ధోరణిలో వాడు శోక కారణాన్ని బోధిస్తాడు నేను మనవి చేయదలుచుకున్నది ఎవడి సంస్కారాన్ని బట్టి వాడు శోక కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో మామూలుగా నేను స్టాండర్డ్ లోకంలో ఉన్న స్టాండర్డ్ చెప్పడం చాలా తేలిక మీరు తేలిక అర్థం చేసుకోగలుగుతారు కూడా మామూలుగా అందరూ చెప్పి మాట్లాడేటంటే గ్రహాల పొజిషన్ తేడా ఉండబట్టి శోకం ఉందని చెప్తాను చెప్తారా అండి తర్వాత ఇంకోటి మీరు గ్రహాల పొజిషన్ తేడా ఏమండి అసలు గ్రహాల పొజిషన్లో డిఫెక్ట్ ఉంటే ఈ సృష్టిలా నిలబడుతుంది అసలు మీరు ఆలోచించు చూడండి అసలు మీరు ఆలోచించండి ఉండాల్సిన గ్రహాలు ఉండాల్సిన స్థానంలో లేకపోతే అసలు కెటాక్లైస్మిక్ అంటారు అంటే ప్రళయం వచ్చేస్తుంది ఇప్పుడు భూమి మీద ఈ వాతావరణాన్ని శాసించేటువంటిది గురుగ్రహము యొక్క గ్రావిటేషనల్ ఫుల్ దాని మీద బోల్డ్ అంత అనాలసిస్ రీసెర్చ్ గురుగ్రహం ఇట్స్ జైంట్ ప్లానెట్ ఇట్ రెడ్ జైంట్ ఆ రెడ్ జైంట్ the type of gravitational attraction it exerts on all the planets is so phenomenal aa gravitational attraction moolangaane bhoomi ila nitaaga undi tanashtuto taan deragaaniki badulaga koncham vaali thana chuttu taan derugutondhi ilaaga ivanne kalpanisthhi kabatte guru graham wrong place lo undanu meeru anukochu kabatte from the point of view of ishwara it is just in the right place ఈశ్వరుని యొక్క సృష్టిలో కొన్ని గ్రహాలు రాంగ్ ప్లేస్లోనూ కొన్ని స్టార్లు రాంగ్ ప్లేస్లోను ఉంటే ఇంకా సృష్టి నిలబడుతుందండి అది అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగం కాదు కాబట్టి ఫ్రమ్ ది ఈశ్వరాస్ స్టాండ్ పాయింట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఏది రాంగ్ ప్లేస్లో లేదు మరి మరి జ్యోతిష్ శాస్త్రంలో ఇలా ఎందుకు చెప్తారంటే వీడి వీడి జీవితం స్టాండ్ పాయింట్ నుంచి దాన్ని మరి అలా ఉంటుంది సో డెఫినెట్లీ the configuration of the planets is responsible for the misery in life ani cheptunnarannu deni bahiranga karananni ante shokam ikkada undi karanam akkada is one left looking at it there is some uh, some empirical correlation some empirical correlation is there adi adedo rushulu rushi muni log hote hai na so vaallu edh chesarante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 ఇంకా మన వాస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు వీళ్ళు ఏమని చెప్తారంటే గ్రహాలు కాదు ఏమీ కాదు కేవలము డోర్స్ అండ్ విండోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సారో అని చెప్తారు కేవలము డోర్స్ అండ్ విండోస్ సో మన పూజ స్వామీజీ చెప్తున్నారు వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి కోర్టు అమీనా ఇంటికి ఎప్పుడూ రానివ్వద్దు చెప్పారు ఎందుకంటే కోర్టు అమీనా వచ్చేటంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చేటంటే హీ విల్ డెఫినెట్లీ టెల్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు అంట ఫ్లోర్ మార్చుకుంటాడు ఫ్లోర్ ఎలా మారుస్తారండి రూఫ్ సరిగ్గా రూఫ్ సరిగ్గా ఎక్కడ వాళ్ళు టేబుల్ సరిగ్గా లేదండి ఆ అబ్జెక్షన్ ఈ ఫెన్స్ ఉయ్యూ అని వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఏదో ఉంది వాళ్ళు ఏమంటారు ఈ టేబుల్స్ కుర్చీలు సరైన ప్లేస్లో లేవంటారు కుర్చీస్ ఓకే యూ కెన్ రీఆర్గనైజ్ ది హోల్ బ్లెస్డ్ థింగ్స్ వీ కెన్ రీఆర్గనైజ్ ఎలా డూ దాట్ ఈ డోర్ ఎక్కడ ఉండకూడదు అంటారు ఈ డోర్ ఎక్కడ ఉండకూడదు అంటే పోనీ ఈ టేబుల్ ఎక్కడ ఉండకూడదు అంటే పోనీ అటు వేస్తారు ఈ డోర్ ఇక్కడ ఉండకూడదు అంటే హౌ యుర్ గోయింగ్ టు చేంజ్ ఇట్ సో దట్ కైండ్ ఆఫ్ మళ్ళీ బహిరంగ కారణము మన దుఃఖానికి ఇగో ఈ తలుపులు గోడలు ఇవి కారణము ఇది ఒక ఒపీనియన్ ఇది బహిరంగ కారణం ఇంకా ప్రతివాడు శాస్త్రాలు ఏమీ చదవక ఇవి ఈ బహిరంగ కారణాలు తెలియాలంటే మీరు విద్వాంసులు కలవాల్సి ఉంటుంది వాళ్ళు మీకు బోధించాల్సి ఉంటుంది ఇవేమో అక్కర్లేకుండా ప్రతి మనిషి తనంత తానుగా హీ హీ ఎవరిబడి హ్యాస్ హిజోన్ అనాలసిస్ కదా ప్రతివాడు కూడా తన దుఃఖానికి కారణము తన కుటుంబ సభ్యులు తన బంధువర్గము ఇది ప్రతివాడికి ఖచ్చితమైనటువంటి అవగాహన ఖచ్చితంగా కొత్తల్లుడికి కేవలం అత్తమాముల కారణంగానే టెన్షన్లో ఉంటాడు ఈ అత్తమాములు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అతనికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం ఈ రకంగా సో తర్వాత అత్తాకోడాళ్ళు ఉన్నారనుకోండి దెబ్బలాడుకునే అత్తాకోడాళ్ళు అనమాట వాళ్ళు ఏ రకమైన దృష్టికోణంలో ఉంటారంటే అదొక రకమైన మైండ్ సెట్ అలా నిర్మాణం అయిపోతుంది నా జీవితంలో ఉండే దుఃఖం అత్తగారి వల్ల కలుగుతుందని కోడలు అనుకుంటుంది నా జీవిత దుఃఖం కూడా కోడల వల్ల కలుగుతుందని అత్తగారు ఇది కూడా బహిరంగ కారణమే మనకుండే రాగద్వేషాలను బట్టి బాహ్య ముందు ఉండే వ్యక్తుల ఎందు దుఃఖము దుఃఖ కారణము ఇదిగో ఏంటంటే దుఃఖంగా ఉన్నారు మీ ముఖంలో ఎక్కడా కలలేదు వాట్ హ్యాపెండ్ అంటే ఏం చెప్పమంటారండి నాకు చాలా అవమానం అయిపోయింది ఏం అవమానమైందండి అంటే నేను మా మామగారింటికి వెళ్ళాను నేను ఎరిగిన సంగతి చెప్తున్నాను ంటికి వెళ్ళను వాళ్ళు చాలా అవమానం చేశారండి అని పాపం ఆ వ్యక్తి కుమిలి కూమిలి దుఃఖిస్తాడు నేను చెప్పి మానవమానాలకు అతీతంగా బ్రతకవాయా అంటే అతను అంటాడు మానవమానాలకు అతీతంగా బ్రతికి నీ పక్కన సంచి పట్టుకుని రావచ్చు కదా ఇంట్లో కాపురం చేసుకున్నాను కదా జస్టిఫికేషన్ ఫర్ హిజ్ సారీ ఇదే కారణంగా కూమిలి నేను కనపడ్డప్పు హెచ్చరించాను చూడు నువ్వు రాంగ్ ట్రాక్లో పడిపోయావు వాళ్ళు మర్యాద చేయలేదంటావు వాళ్ళు చేయరు వాళ్ళు దే డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ వాళ్ళకి అదర్ పర్సన్ యొక్క మంచితనాన్ని పాండిత్యాన్ని గుర్తించే స్వభావం వాళ్ళలో లేదు సో విద్వాన్ ఏవ విజానా పరిశ్రమం నీ మంచితనాన్ని గుర్తించడానికి వాడు మంచివాడు ఉండాలి నీ గొప్పతనాన్ని గుర్తించడానికి వాడు గొప్పవాడు ఉండాలి వాడి దగ్గర లేదు భగవంతుడు నీకు అటువంటి అత్తమామల్ని ఇచ్చారు ఫర్గెట్ అబౌట్ దామ్ కమౌట్ ఆఫ్ ఇట్ కుడ్ నాట్ కమౌట్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సో ఈ విధంగా ఫలానా వాళ్ళ కారణంగా నేను దుఃఖితుడను కొంతమంది కోర్టులో కేసు వేస్తారు ఎందుకు వేస్తారంటే వాడు నాకు ఇంత దుఃఖాన్ని కలిగించినందుకు అట్లీస్ట్ హీ షుడ్ ప్రేఫర్ ఇట్ అని పరువు దావా వేస్తారు పరువు నష్టం ఎందుకు వేస్తారు నాకు అంత కష్టాన్ని కలిగించాడు నా మనస్సుకి పరువు దావా అంటే మనస్సుకి క్లేశాన్ని కలిగించిన దానికే పరువు దావా వేస్తారు అదే ధనం విషయంలోనూ దాంట్లోనూ కష్టం కలిగిస్తే దానికి పరువు నష్టం దావా వేరు దానికి ఏంటంటే ఈ కన్సూమర్ ఫోరంలోనో దాంట్లోనో కేసు వేస్తారు ఆ కేసు వేరు ధన ధన నష్టం కేసు వేరు ఇది పరువు నష్టం మనస్సుకి క్లేశం సో ఈ విధంగా మనం బహిరంగ కారణాన్ని మనంతటా మనం వెతుక్కుంటాం కుటుంబ సభ్యుల కారణంగా మన బంధువుల కారణంగా మనిషి దుఃఖిస్తూ ఇంకో కొంతమంది దుఃఖానికి హేతు ఏమిటంటే ఆఫీసులో వాళ్ళ కారణంగా దుఃఖం ఉంది మా బాస్ కారణంగా వాడు దుఃఖంగా ఉంటాడు ఈ బాస్ వీడు అవతలికి పోడు వీడు అది ఈ ఆర్గనైజేషన్ వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టి పనిలేదు కదా ఇంకా జీవితకాలం ఆ ఎంప్లాయ్మెంట్లోనే ఉంటాడు వీడు బాసు అక్కడే ఉంటాడు వీడు అక్కడే ఉంటాడు వీడు బాసు అక్కడే ఉంటాడు ఆ బాసు వల్ల వీడు దుఃఖపడుతూ అలా ఏళ్ళు గడిచిపోతాయి years together they use they, they work in the organization and they suffer because the boss has caused the suffering aney nizamabadhamo alike teliyali somehow people look at it like that so ee vidhanga prathi vyakti kuda shokanni anubhavisthunadu number 1 number 2 shokaaniki karanam bahyamunondundi aney oka nischayamlo prathi vyakti kuda untadu this is how kontha mandiki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 దే కెనాట్ live happily in that and therefore they become extremists in all ఆల్ దాట్ కాబట్టి సోషల్ సిస్టమ్స్ కారణమే ఈ దుఃఖానికి అంతకీ కారణం ఏంటంటే సమాజంలో ఉండేటువంటి దుఃఖానికి అంతకీ నా దుఃఖము సమ ఇతర దుఃఖము కూడా కేవలము సోషల్ సిస్టమ్స్ కారణంగా కలిగినది అని కొంతమంది అనుకుంటారు ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉండేటువంటి నక్షత్రాలు కారణం అనుకుంటాడు ఒక ఆయన నాతో అన్నాడు అంటే అదేమిటండి అలా ఎందుకు అనుకుంటున్నారంటే ఏం చేస్తామండి నా భార్య నక్షత్రం మంచిది నీ భార్య నక్షత్రం మంచిది అవునండి నా భార్య మూలా నక్షత్రంలో జన్మించింది ఏ ఏ భర్త ఎవడి భార్య అయితే నక్షత్రంలో జన్మించిందో వాడు జీవితంలో ఎప్పుడు సుఖపడలేడని ఓ శ్లోకం ఒకటి చెప్తాడు శ్లోకేన విద్వాన్న భవతి అని శ్లోకం ఏమిటనే చెప్పేటంటే కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు నువ్వు చెప్పాల్సిన పాయింట్ను నువ్వు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొటేషన్ ఇస్తే లాజికల్గా ఇవ్వాలి కానీ ఎక్కడో ఓ పిసర్ అంతా ఓ మొక్క ఒకటి పట్టుంది అని చెప్పి సో దట్ ఈస్ హౌ హీ ఫీల్స్ ఐ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ఫర్గెట్ ఇట్ దిస్ ఈజ్ నాన్ సో ఎందుకంటే ఈ వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్ ఎక్కడో మూలా నక్షత్రం ఒక ఇట్స్ ఏ కాన్స్టలేషన్ ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటుంది కోట్లు కోట్లు లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది దాని కారణంగా నేను దుఃఖపడిపోతున్నాను అంటాడు ఏమంటే ఏమైనా అర్థం ఉందా ఏమిటో నీకు దానికి కనెక్షన్ ఈ దుఃఖం కనెక్షన్ అంటే ఈయన భార్య జన్మించి ముప్పై ఏళ్ల క్రితం జన్మించిందావిడ ఆ జన్మించిన టైం వాళ్ళు నోట్ చేసేవా లేదో అది ఆ నక్షత్రంలో మూల నాలుగో పాదమైందంటాడు సో ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉన్న కారణాలని గ్రహాలని లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యుల్ని లేకపోతే జడ పదార్థాలని తన దుఃఖానికి కారణాలు అని అనుకుంటున్నాను మేము వేదాంతంలో నేను చేసిన అనాలిసిస్ తీస్ రైట్ అప్రిషియేట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ దరి ద సిగ్నిఫికెన్స్ అనేటి అందుకోసమే నేను కొంచెం ఎలాబరేట్గా చేశాను నేను మీకు మనవ చేసేది ఏమిటంటే మీ దుఃఖానికి దుఃఖము ఉన్నది నెంబర్ వన్ ఫ్యాక్ట్ having uh, understood that much if you feel that outside causes are responsible for your suffering then you are not eligible to be the student of gita gita is not for you forget about it you can you can close gita and you can have some other work a dukkha karanam iredu undu anukuntaro dani manipulate chusukunte meku upayoga undi ఈ గీత వల్ల ఏమో పొగ బట్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫండమెంటల్ ప్రమిస్ na నా దుఃఖమునకు కారణము నా మనస్సు నాకుండే భావజాలము నేను జగత్తును చూసేటువంటి దృష్టికోణము na గురించి నాకున్న అంచనా సెల్ఫ్ ఇమేజ్ అంటారు జగత్తు గురించి నాకున్న అంచనా వీటిల్లో ఎక్కడో ఏదో లోటు ఉంది ఎక్కడో ఏదో దోషముంది ఆ కారణంగానే మనస్సుకి దుఃఖం మనస్సులో దుఃఖము నెలకొని ఉన్నది దిస్ ఈజ్ ది బేసిక్ ప్రమిస్ ఇది మీరు అంగీకరించిన పక్షంలో దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ద స్టూడెంట్ ఆఫ్ గీత అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ నిజంగా అంచేతనే దేర్ వాజ్ ఏ వాస్తు కాన్ఫరెన్స్ నేను ఊరికే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాస్తు కాన్ఫరెన్స్ ఉంది దానికి నేను సన్యాసిని కదా వాస్తు వాళ్ళు కూడా సన్యాస్తులకు కొంత రెస్పెక్ట్ ఇస్తారు కదా వాళ్ళు నన్ను వచ్చి ఇనాగరేట్ చేయమని నేను అక్కడే ఉన్నాను ద సేమ్ ప్లేస్ అయి వస్తే ఇనాగరేట్ చేయమని కోరారు నేను రెస్పెక్ట్ఫుల్గా ఐడిక్ అయ్యండి నేను ఒప్పుకోలేదు ఏమండే అక్కడ మ్యూజిక్ కాన్ఫరెన్స్ ఉంది ఇనాగ్రేట్ చేయమని కోరారు ఇనాగరేట్ చేశాను ఏమిటి నాకేం మ్యూజిక్ వచ్చింది ఇనాగరేట్ చేశాను నేను ఆ మాట అన్నా మీకు మ్యూజిక్ రానక్కర్లేదండి మీకు మ్యూజిక్ అంటే ఇష్టపడతారా ఇష్టమే అయితే ఇనాగరేట్ చేయండి ఇప్పుడు భాగవతంలో నారదు పూర్వజన్మ వృత్తాంతంలో నాలుగు శ్లోకాలు ఉన్నాయి చాలా అందమైన శ్లోకాలు ఒక అయితే మీరు అసంజీవిలో పెట్టుకుని వెళ్ళి ఇనాగరేట్ చేసి ఆ మ్యూజిక్ గురించి భాగవతంలో చెప్పిన నాలుగు మాటలు పావుగంఠ సభ ఉపన్యాసం చెప్పి చెక్కవచ్చు వాళ్ళు ఎంతో సంతోషించారు నారదుడు ఇలాగ మ్యూజిక్ గురించి చెప్పాయంటే మాకు తెలియని తెలియదండి ఎంతో బాగుంది ఇది అని దేవర్ వెరీ హ్యాపీ సో ఐ ఇనాగరేటెడ్ ఈ వాస్తు గురించి ఇనాగరేట్ చేయమంటే నేను ఇనాగరేట్ చేయమని చేయను అని చెప్పాను అయిపోయింది వాళ్ళ కాన్ఫిడెన్స్ అయిన వెంటనే నా క్లాసు ఉండే నా గీతా క్లాసు వాళ్ళలో వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఒకళ్ళు ఇద్దరు ఈ క్లాస్కి వచ్చారు జస్ట్ బై స్ట్రేయింగ్ అంటారు చూడండి అలా ఏమిటో చూసిపోదామని వచ్చారు ఖాళీగా ఉండేవి పావుగంట అయిన వెంటనే కాముగా లేచి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ ధోరణి ఆ ధోరణి ఇవి రెండు కుదరవు ఇక్కడ శోకహేతువు మీ మానసికమైన ఆలోచన ధోరణి మీరు ఆలోచించే తీరు తెన్నులే శోకహేతువు అని ఇక్కడ చెప్తాం శోకహేతువు ఇంకొకటి బహిరంగ కారణం వాళ్ళు చెప్తారు అంతరంగ కారణాన్ని గీత చెప్తుంది ఈ రెండింటికి వెరీ రెండింటికి పొందారు లేదమ్మా ఇఫ్ యూఆర్ కమిటెడ్ టు దిస్ యూ హ్యావ్ టు సే నో టు దాట్ ఇఫ్ యూఆర్ కికాజ్ యూ కెనాట్ రికన్సైల్ దిట్ టు ఇన్ ఆల్ సిన్సిరిటీ కొంతమందిలో సిన్సిరిటీ ఉండదు సిన్సిరిటీ ఉండదండి సో అన్ని భుజాన్నో తిరుగుతూ ఉంటారు అది అటువంటి సిన్సిరిటీ లేని వాళ్ళ గురించి నేనేం చెప్పను నేను అలా కాదు ఐఎమ్ ఏ సిన్సియర్ గాయ్ నా గురించి నేను చెప్తున్నా ఐఎమ్ ఏ సిన్సియర్ గాయ్ సో ఐ కెనాట్ హ్యాండిల్ టూ మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ ఈ శంకరులు అంటూ ఉంటారు జ్ఞా ఆత్మజ్ఞానానికి కర్మకి సముచయం కుదరదు నా దా ఆ పిచ్చి ధోరణిలో వాడిని నేను నాకు మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ని నేను పెట్టుకోకుండా పెట్టుకుని ఎలా హవ్ ఐ కెన్ హ్యాండిల్ దేర్ సో ఐ రిఫ్యూజ్ టు ఇనాగరేట్ దట్ కాన్ఫరెన్స్ వాళ్ళు క్లాస్లోకి వచ్చి దేటు గుడ్ నాట్ ఫైండ్ ఎనీ రికన్సలయేషన్ వాళ్ళ ఆలోచన ధోరణికి నేను చెప్పేదానికి పొంత లేనట్టు వాళ్ళకు అనిపించింది దేర్ ఫోర్ లెఫ్ట్ ది క్లాస్ విచ్ ఈస్ వెరీ ఫెయిర్ కాబట్టి శోకహేతువు ఏమి అంటే గీత ఏమని చెప్తుందంటే శోకహేతువు ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ విథౌట్ ఎనీ ఎక్సెప్షన్ వాట్సో ఎవర్ శోకహేతువు అజ్ఞానము అని చెప్పి అది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడికి చెప్పాడు అశోకోపనిషత్ అంటే ఒక జీవ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఆయనే చెప్తున్నారు శోకహేతువు అజ్ఞానము అని అంటే అది అది లోకంలో దట్ ఓంట్ రింగ్ వెల్ ఏం అజ్ఞానం ఏమజ్ఞానం అంటే ఆత్మ యొక్క అజ్ఞానం ఆత్మ అంటే ఏమిటండీ ఆత్మ అంటే ఏమిటండంటే చాలా పెద్ద ప్రశ్న దానికి సమాధానం నేను నీకు వెంటనే చెప్తే అది వర్కౌట్ కాదని చెప్పాల్సి ఉంటుంది మరి ఇంకేం చెప్తారు ఓ కమాన్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ కాబట్టి సో అధ్యతనే ఇది ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ లాంటిది ఇది అక్కడ మీరు పెద్ద బోర్డు రాసిపెట్టినా ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేసి శ్రవణం చేసి మహాత్ముల సత్సంగం చేసి అర్థం చేసుకోదగ్గ విషయం సో శోకహేతువు అజ్ఞానం అర్జునుడు ఏమన్నాడు నా శోకహేతు అంటే ఏమని చెప్పాడు ఎవెవో అరడతన శోకహేతువులు చెప్పాడు ప్రథమాధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6, అలా లిస్ట్ కింద చెప్పాడు వీటన్నిటి కారణంగా నేను శోకిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నీలో రెండు లేవు కాబట్టి నువ్వు శోపిస్తున్నావు అని అంటున్నాడు ఏమిటా రెండును ప్రజ్ఞా పాండిత్యము అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదములను మాట్లాడుతున్నావే కానీ నీలో ప్రజ్ఞ లేదు ఇది ఎలాగంటే ఏటో పెద్ద అధికారులాగా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి వాడు అధికారనా అధికారి కాదనా కాదనే అవునా ఏమో పెద్ద విద్వాంసులో మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు విద్వాంసుడు కాదు ఏమిటి తెలిసినట్టే చెప్పేస్తున్నావు అంటే అర్థం ఏంటి నీకు తెలియదు ప్రజ్ఞావాదాంశ భాషసే చాలా శృతిమెత్తగా నీకు తెలియదు అని చెప్పడం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 ఆయన్ని వెళ్ళి అడిగితే ఆయనకి తెలియదు అని చెప్పాడు ఇలాంటి ప్రసంగ పాఠాలు దృష్టాంతం ఇవ్వడానికి వీలుగా అవి దగ్గర పెట్టుకోవాలని అనిపిస్తుంది మర్చిపోతూ ఉంటాం ఆ పాఠం ఉంది పాఠం ఓ ప్రసంగ పాఠం ఒకటి ఓ శ్లోకం ఒకటి అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు వెయ్యి పొడగల్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు ఆ పారాగ్రాఫ్ చదివేస్తే అన్నీ కఠినమైన పదాలు గంభీరమైన పదాలు పెద్ద పెద్ద వాక్యాలు ఉంటుంది అంతా విన్న తర్వాత ఏమిటిరా ఈయన చెప్పింది ఏమిటి మనం విన్నదేమిటంటే ఏమేమి ఉండదు దాంట్లో ఎనీవే దాన్ని ప్రజ్ఞావాదములోని అంటారు అంటాడు సమాజం అంటాడు వర్ణ సంకలమైపోతుంది ఎవేవేవేవో చెప్తాడు ఇవన్నిటి కారణంగా నేను దుఃఖిస్తున్నాను అంటాడు పెద్ద పెద్ద రాజకీయ ఉపన్యాసము సామాజిక శాస్త్రవేత్త చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసాడు ఇవే నువ్వు చెప్పినవేమి వాస్తవంగా అవి యోగ్యములైన పలుకులేం కావు సందర్భశుద్ధములైన పలుకులేం కావు కేవలము ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గురువు నహత్వా హిమహానుభావాన్ని ఇలాంటి మాటలు ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు వినటానికి చాలా సొంపుగా ఉన్నాయే కానీ సారవంతములైన మాటలు కావు తర్వాత పండితా నా అనుశోచంతి పండితులు శోకించరు పండితుడు పండా అంటే జ్ఞానము గీతా భాష్యము శంకరులు చెప్తారు జ్ఞానము గలవాడు శోకించడు సో నీకు పాండిత్యము లేదు ప్రజ్ఞ లేదు పాండిత్యానికి ప్రజ్ఞకి తేడా పాండిత్యము మీరు విషయాన్ని శ్రవణం చేసి చదివి తెలుసుకుంటే ఆ జ్ఞానానికి పాండిత్యము అని పేరు ఆ తెలుసుకున్న దాన్ని ఆకళింపు చేసుకుని మీ స్వంతం చేసుకుంటే దానికి ప్రజ్ఞ అనిపడు చాలా సింపుల్ ఇది ఇప్పుడు ఒకడు బీకామ్ పాస్ అయ్యాడు కానీ ఒక ఒక ఫ్యాక్టరీని లేదా కామర్షియల్ ఆర్గనైజేషన్ని రన్ చేసేటువంటి అనుభవము ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాడికి లేదు కానీ ఉరికే అకౌంట్లు డెబిట్లు ఉంటాయి క్రెడిట్లు ఉంటాయి ఇలా కూడతారు అలా తీసేస్తారు ఈ సమాచారం అంతా మూడేళ్ళు కష్టపడి చదివాడు కాబట్టి వీడికి పాండిత్యం ఉంది ప్రజ్ఞ లేదు ఏమండే ఒకడు ఎవడో అకౌంట్లు రాస్తూ ఉంటాడు వాడు ఊరికే బండ పద్ధతిలో ఈ ఎడమవైపు ఇవి ఉంటాయి కుడివైపు అవి ఉంటాయి ఇది రెండులో వేయాలి అలా కూడుకులు తీసివేతలు అలా పాతకాలం నుంచి అకౌంట్లు రాస్తూ ఉంటారు చూడండి బండ పద్ధతిలో రాస్తారు వాళ్ళని వెళ్ళి మీరు డీటెయిల్స్ అడిగి కొంచెం ఇంట్రిగ్రేట్ క్వశ్చన్స్ అడిగితే చెప్పలేనుకుంటారు బట్ అకౌంట్లన్నీ క్లీన్గా రాసి పెడతారు సో వాళ్ళలో సమ్ కైండ్ ఆఫ్ ప్రజ్ఞ ఉంది కానీ పాండిత్యం లేదు ఏమో అటువంటి దృష్టాంతం ఈజ్ ఇట్ నెసరీ ఐ డోంట్ నో బట్ ఆత్మజ్ఞానం దగ్గర రెండూ ఉండాలి ఆత్మజ్ఞానం అని ఎందుకంటున్నానంటే శోక నివారణోపాయం శోకమునకు మూలము అజ్ఞానమే దేని యొక్క అజ్ఞానము ఆత్మ యొక్క జ్ఞానం వాస్తు శాస్త్రం యొక్క అజ్ఞానం కాదు ఆత్మ యొక్క అజ్ఞానమే అజ్ఞానం అంటే మళ్ళీ ఏదో జ్యోతిష్ శాస్త్రం తెలియకపోవడం మూలంగా శోకంగా ఉన్నాడనో మరో శాస్త్రం తెలియకపోవడం మూలంగా శోకం ఇస్తున్నాడనం కాదు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు తెలుసున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఆత్మజ్ఞానము లేకపోవుట అంటే నీ స్వరూపము నీకు తెలియకపోవుట సో ఇక్కడ మౌలికమైన సిద్ధాంతం ఏమిటంటే శోకం హీనామా శోకోహీనామా ప్రజ్ఞాపరాధ ఏవా దుఃఖం హీనామా అక్కడ వాక్యం అలాగ భాష్యదారుల వాక్యం దుఃఖము ఎక్కడైనా ఉంది అంటే అది కేవలము వాడి యొక్క ప్రజ్ఞలో దోషము అని నువ్వు తెలుసుకో ప్రజ్ఞ ముందు పాండిత్యము తర్వాత ప్రజ్ఞ పాండిత్యం అంటే గీతను చక్కగా అధ్యయనం చేయటం మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం ఇది పాండిత్యం విషయం తెలుస్తుంది ఇప్పుడు ఈవేళ క్లాసుకు వస్తే ఈ విషయం తెలిసింది కదా మన జీవితంలో ఉండే దుఃఖానికి సంహవ్ మనలో ఉండే రాంగ్ థింకింగే కారణము అని ఇది ఒక ప్రమిష ఒకటి ఉంది అని తెలిసింది కదా అయితే వెంటనే మీరు ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకోకపోవచ్చు ఏముంది ఏమిటండీ నా థింకింగ్ బాగానే ఉందండి మా అత్తగారి థింకింగే బాగాలేదు నా అత్తగారు కాకపోతే కోడలు నేను బాగానే థింక్ చేస్తున్నా నా థింకింగ్ ఏమీ తేడా రాలేదు నాయన మంచిపడివి నువ్వు మా కోడలు థింకింగే బాగోలేదు అంచేత నేను సఫర్ అవుతున్నాను అని అనిపించవచ్చు గట్టిగా అనిపిస్తున్నాను సో ది మే నాట్ బి రెడీ టు యాక్సెప్ట్ ఇట్ కాబట్టి వినడం జరిగింది కానీ దట్ ఇన్నర్ యాక్సెప్టెన్స్ లేదు ఇన్నర్ యాక్సెప్టెన్స్ రావాలి అంటే చాలా అంతర్మథనము జరగాలి మనస్సుని చాలా కేర్ఫుల్గా పరిశీలించి ఎంతో శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసినప్పుడు దట్ ఇన్నర్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ వస్తుంది అప్పుడు మీరు దుఃఖాన్ని అలా చేరిగ్గా చేరిగ్గా అవతల పోతుందండి కాబట్టి ముందు పాండిత్యము తర్వాత ప్రజ్ఞ ఈ అర్జునుడి దగ్గర పాండిత్యము లేదు ప్రజ్ఞ లేదు అంచేతనే శోకిస్తున్నాడు అని ఒక చాలా విలక్షణమైనటువంటి ప్రవృత్ ఒక కా ఒక కాన్సెప్ట్ని ఒక థీసిస్ని కాన్సెప్ట్ కాదు థీసిస్ని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు జీవితంలో కేవలము అజ్ఞానము వలన మాత్రమే మానవుడు శోకానికి భయానికి గురి అవుతూ ఉంటాడు మహాభారతంలో వాక్యం ఒకటి ఉంది శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతానిచ దివసే దివసే మూఢమావిశంతి నా పండితం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ వాక్యం అంటే మూఢుడు అంటే ఆత్మజ్ఞానము లేనివాడికి ప్రతి అడుగులోనూ శోకమే ప్రతి అడుగులోనూ భయమే శోకము భయము భయం ఎప్పుడూ భయమే ఎప్పుడూ శోకమే గతాన్ని తలుచుకుని శోకిస్తూ ఉండడం భవిష్యత్తును తలుచుకుని భయపడుతూ ఉండడం బస్ ఇనాహీ బాత్ జీవితం అలాగుంటుంది వర్తమానం అనేది లేకుండా అయిపోయింది వర్తమానం అనేది ఒకవేళ ఉంటే ట్రూ ప్రజెంట్ అంటే యథార్థమైన వర్తమానం లేదు జీవితంలో మన జీవితంలో మన వర్తమానము ఇట్ ఈస్ హైలీ కలర్డ్ పాస్ట్ అంతా దాన్ని ఇట్ ఈస్ జస్ట్ ఏ పూర్ షాడో ఆఫ్ ది ప్యాస్ట్ అండ్ ఇట్ ఈజ్ ఎ షాడో ఆఫ్ ది ఇమాజినరీ ఫ్యూచర్ ఇంకా వర్తమానం ఏముంది వాడికి పదివేల రూపాయల జీతం వస్తున్నాయి ఏముందండి పదేళ్ళ నుంచి చేస్తుంటే ఇంత వచ్చిందండి అంటాడు అంటే పదేళ్ల సర్వీస్ని పాస్ట్ని పదివేల రూపాయలు ఈజ్ ఎ గుడ్ అమౌంట్ యూ కెన్ లివ్ వెరీ హ్యాపీలీ అండ్ కంఫర్టబుల్లీ ఇంకా ఎవరికైనా కొంత దాన కూడా చేయొచ్చు కానీ నేను పదేళ్ళ నుంచి చేస్తున్నానండి ఈ లెవెల్కి వచ్చేప్పటికీ ఆయన ఆ పదేళ్ల భారాన్ని గుర్తు చేసుకుంటాడు తర్వాత ఇరవై నాకు ఎప్పుడు వస్తాయో కదా అని గుర్తు చేసుకుంటాడు భవిష్యత్తుని ఈ పదివేల రూపాయలు వచ్చి లాభాన్ని పోగొట్టుకుంటాడు చేతిలో ఉన్నదాన్ని లూజ్ చేసుకుంటాడు గతాన్ని గుర్తు చేసుకుని శోకిస్తాడు భవిష్యత్తును గుర్తు చేసుకుని భయపడతాడు ఇంకా వర్తమానం ఏం మిగిలింది వి వీ లాస్ట్ అవర్ ప్రజెంట్ అది పెద్ద లాస్ అది ఎందుకంటే గతంతోటే బతుకంత గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండడంతో అయిపోయిందండి పాతికో ఏటో ముప్పై ఏటో మొదలెడతాడు గతాన్ని నెమరవేయటం అంతవరకు ఇంకా గతం అలా అక్యూములేట్ అవుతూ ఉంటుంది సో వెళ్ళైన మూడేళ్ళకో నాలుగేళ్లకో మొదలు పెడతాడు అంతవరకు ఏదో హనీ మూలని ఇదేదే అదంతా పూర్తయిన తర్వాత ఇంకా గతాన్ని లెక్క వేయడం ప్రారంభిస్తాడు ఇంకా అక్కడి నుంచి మరణ వరకు కూడా గతాన్ని స్మరిస్తూ ఉండడం భవిష్యత్తును స్మరిస్తూ ఉండడం భయపడుతుంది టూ ఉన్నప్పుడు టూ గురించి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ వేసేయటం తీరా పోనీ నువ్వు అంత క్యాలకులేషన్స్ వేసావు టూ థౌజండ్ త్రీ అంతా కూర్చుని రానే వచ్చింది టూ పోనీ ఇప్పుడైనా టూ థౌజండ్ ఫోర్లో ఇప్పుడు టూ గురించి క్యాలకులేషన్ వేస్తూ ఉంటాడు అవునండి అరే నువ్వు వేసిన క్యాలకులేషన్స్ ఏ పీరియడ్ కోసం క్యాలకులేషన్స్ ఏవో దట్ దీస్ విత్ యూ నవ్ యూ యూ జస్ట్ లివిట్ ఈ సంస్కారం ఎక్కడికి పోతుంది టూ ఎలా ఉంటుందో క్యాలకులేట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూర్చునే తిర టూ వచ్చిన తర్వాత టూ గురించి క్యాల్కులేట్ చేస్తాడు ఫెలో ఈస్ నాట్ గోయింగ్ టు లెర్న్ అండ్ ఈ ఫెలో ఇస్ నాట్ గోయింగ్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్ శోకస్థాన సహస్రాన్ని తీరు కూర్చుని శోకన్నాలు పెడుతూ ఉండటం లేని శోకాన్ని కూడా గుర్తు చేసుకుని భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండటం దివసే దివసే మూఢమావిశంతి న పండితు కేవలము మనకి మన హృదయాల్ని మన స్వరూపాన్ని అంచనా వేసుకోవటం తెలియక జగత్తుని అంచనా వేయటం తెలియక మనం ఇలా జీవిస్తూ ఉంటాము ప్రజ్ఞ అంటే డిగ్రీలు సంపాదిస్తే ప్రజ్ఞ కాదు డబ్బు సంపాదిస్తే ప్రజ్ఞ కాదు భోగాలనే అనుభవిస్తే ప్రజ్ఞ కాదు ప్రజ్ఞ అంటే ఎక్కడైతే ఏ హృదయాన్నైతే దుఃఖము స్పృశించలేదో అది ప్రజ్ఞ అది దాన్ని ప్రజ్ఞ సో దట్ ఈస్ ది రియల్ ప్రజ్ఞ దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవా దుఃఖం ఉందంటే అది ఆ ప్రజ్ఞలో ఎక్కడో అపరాధం ఉందన్న అసలు ముందు బేసిక్ ప్రమిస్ అర్థం చేసుకోవాలి ఓ మహాత్ముడి దగ్గరికి ఒక ఒక ఆయన వచ్చాడు మహాత్మాజీ నేను మిమ్మల్ని ఏదో ఒక ఒక విషయం సలహా అడుగుతాను ఏదో కొన్ని ఇబ్బందుల్లో మానసికమైన పీడలో ఉన్నాను సలహా అడుగుతాను అని అంటాడు అంటే మహాత్ముడు అంటాడు చూడు లెట్ మీ మేక్ థింగ్స్ వెరీ క్లియర్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సరౌండింగ్స్ యువర్ రిలేటివ్స్ యువర్ హౌస్ హోల్డ్ people, యువర్ ఆఫీస్ people ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సారో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ అడ్వైజ్ అబౌట్ ఇట్ ఎందుకంటే వీడింటో మిగతా వాళ్ళ గురించి మనకి ఏం తెలుస్తుందండి మహాత్ముడికి ఏం తెలుస్తుంది ఈయన ఒక సైడ్ స్టోరీ చెప్తాడు అవతల సైడ్ స్టోరీ ఏం తెలుస్తుంది ఈయన చెప్పిన దాన్ని విని జడ్జిమెంట్ ఇవ్వడం అంటే చాలా కఠినమైన విషయం ఎందుకంటే అవతల వైపు ఏదో ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది మా బాసు చాలా దుష్టుడు ఏం చెప్పాడు అనుకోండి ఈ బాసు మరి బాసు చెప్పేది ఏముందో మనకేం తెలుస్తుంది కాబట్టి నీ సరౌండింగ్స్ గురించి నీ బంధువర్గాన్ని గురించి నీ భాసు గురించి నీ కారణంగా నువ్వు అనుకునే మాట అయితే దెర్ నథింగ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అండ్ నీడ్ నాట్ ఈవెన్ డిస్కస్ విత్ బట్ అన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ బేసిక్ ప్రమిస్ దట్ యువర్ సారో ఈజ్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ కాస్డ్ by your thinking your imagination your thoughts your concepts and your ideas then you can discuss with me i can try to throw some light on the whole thing ane antaru kabati shri krishnudu kuda sarga ade drushtikonallo munduku velthunadu em ponni shri krishnudu yogeshwarudu kada arjunudu anta dukkhamlo unte edho mayo mantramo veesi ఏదో హూషనో హాషనో లేకపోతే హ్రామ్మనో హ్రీమ్మనో అని నెత్తిమీద చేపెట్టి శక్తిపాతమో ఏదో చేసి వాడు దుఃఖాన్ని పోగొట్టు ఉండొచ్చుగా ఆఫ్టర్ ఆల్ కంటీ డూ దట్ మచ్ హీఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ హీ జస్ట్ టెల్స్ హిమ్ నువ్వు దుఃఖిస్తున్నావు అంటే అవగాహనలో పెద్ద లోటు ఉందిరైనా అందుకోసమే నువ్వు దుఃఖిస్తున్నావు అని ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ సామాన్యమైన స్టేట్మెంట్ కాదు సో ఈ విషయాన్ని ఆ శ్లోకాన్ని మనం భాష్యకారులు దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం కొంచెం భాష్యాన్ని ముందుకు తీసుకువెళ్తాం అక్కడ అట్టు పెట్టి మళ్ళీ వద్దాం ఆ శ్లోకం ఏమి వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్ కమ్ బ్యాక్ టు యోగిన కర్మ కవ్వ సంగత త్యక్ శుద్ధయే ఇది అంతవరకు వచ్చే భాష్యం ఇపైన మనం ఏం చేస్తామంటే భాష్యాన్నే ఆ శ్లోకాన్ని అశోకోపనిషత్వాటిని కలిపి చదువుతూ ఉంటాం తర్వాత భాష్యం అందము ఇమం ద్విప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమాధతత్వసువాఖ్యం పరం బ్రహ్మ అభిధేయభూత విశేషత అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజనసంబంధాభిధేయవత్ గీతాశాస్త్రం సో ధర్మము రెండు విధములుగానున్నది ఒకటి ప్రవృత్తిధర్మము రెండవది నివృత్తిధర్మము చిత్రం ఏమిటంటే ధర్మం రెండు రకాలుగా ఉంది కానీ వాటి ప్రయోజనం రెండు రకాలుగా లేదు ఒకటే ప్రయోజనం ప్రయోజనం ఒకటే ఫలం కాదు ఫలం వేరు ప్రయోజనం వేరు ఫలము ఒక ఫలము ప్రయోజనం ఒకటి కాదు మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఓ గవర్నమెంట్ ఇంజనీరు ఓ బ్రిడ్జి కడుతున్నాడు కూలీలను పెట్టి కట్టిస్తాడు కదా ఇంజనీరు ఇప్పుడు ఆ బ్రిడ్జి కడుతున్న దానివల్ల ప్రయోజనం ఏమిటంటే ఆ ఇంజనీర్ చేసి కర్మ దానికి ప్రయోజనం ఏమిటి సమాజానికి సేవ సమాజే కళ్యాణము పది మంది ఆ బ్రిడ్జి మీద ఇటువంటి వెళ్తారు వాళ్ళ పనులు తేలిగ్గా చేసుకోగలుగుతారు తద్వారా ఆ బస్తీకి లేక ఆ సమాజానికి కళ్యాణము అందుకోసమే కదా మరి బ్రిడ్జి కట్టేది అది ప్రయోజనం ఫలం ఏమిటో తెలిసిన వాడికి జీతం ఫలం చాలా ఫరక్ ఉంది చాలా పెద్ద తేడా ఉంది సో ప్రతి సందర్భంలోనూ ఫలం వేరు ప్రయోజనం వేరు కర్మ చేశారనుకోండి కర్మ సకామంగా చేస్తే దాంట్లో ప్రయోజనం ఏమీ ఉండదు ఫలమే ఉంటుంది ఫలమే ఉంటుంది కర్మ నిష్కామంగా చేస్తే నిష్కామ కర్మ అంటే దాని పేరే కర్మయోగము ఎంఫసిస్ చేయటం కోసం నిష్కామ కర్మయోగము కూడా అంటారు కర్మయోగము అంటే చాలు నిష్కామకర్మే నిష్కామకర్మ అంటే చాలు అది యోగమే అది ఈశ్వరుడితోటి కలుపుతుంది అండి యోగమే కానీ ఊరికే కొంచెం రెండు పదాలు వేసినట్లయితే బలంగా మూడి గట్టిగా వేసినట్లుంటుంది కాన్సెప్ట్ బాగా ఉంటుందని నిష్కామ కర్మయోగము అంటారు నిష్కామ కర్మయోగము నిన్న మీకు మనం చేశాను ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయటము అని సో ఇంకా చాలా చెప్తాను కాబట్టి నిష్కామ కర్మయోగము అనేది ధర్మము అది ప్రవృత్తి ధర్మము సో నివృత్తి ధర్మము అంటే సర్వసంగ పరిత్యాగమునే నివృత్తి ధర్మము ఆత్మజ్ఞాన నిష్ఠ అనేది కూడా మనం చెప్పుకున్నాము సో నిష్కామ కర్మయోగం కనుక మీరు అనుష్ఠించినట్లయితే తద్వారా మీకు అంతఃకరణ శుద్ధి జ్ఞాననిష్టకి యోగ్యత జ్ఞానము మోక్షము సో పరంపరయా మీకు అది కూడా మోక్షము ప్రయోజనము మోక్షానికే నిశ్రేయసము పేరు ఆ పదం గుర్తుపెట్టుకోండి నిశ్రేయసము అంటే ఇంతకంటే ఆ పదం ఇంతకుముందు రాలేదేమంటే ఇప్పుడే వచ్చిందా నిశ్రేయ ఇంతకుముందు వచ్చిందా నిశ్రేయసము అంటే ఇంతకంటే శ్రేయస్సు మరొకటి లేదు శ్రేయస్సు అంటే తెలుసునా శ్రేయస్సు అంటే హి